ీ గురుజ్యో నమరి పురాణి మానుభగత్పాదశంకర లోక శంకరీ ఎస్ నిశ్వసిం వేద భోజత్ నిర్మ నేతమహంహేష్ పృథకే క్రతం కృత్యం ప్రాపణీయ ప్రాప్మిత నిశ్చ నిశ్చయన శ్లో అతృతి యోగానుగ్రహకాన్య శాస్త్రీయేణి జ్ఞాని తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు ఆత్మ జ్ఞాని తన అనుభవాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు మనం విస్తారంగా చూసాము సో ఈ మనస్సులో వచ్చే సుఖ దుఃఖములతో నాకు స్వరూ నాకు సంబంధము లేదు మనస్సుకి విక్షేపం ఉన్న సమాధి ఉన్నప్పటికీ కూడా నాకేదో తేడా పడదు తర్వాత నేను మనుష్యులను ఇత్యాది వ్యవహారము ఇదంతా కూడా మనం చూసున్నాను కాబట్టి ఆ జ్ఞానం ఏమంటున్నా జ్ఞానం ఏమంటున్నాడంటే నా స్వరూపము అనుభవము అని అంటాడు ఇది కూడా నేను విస్తారంగా చెప్పినట్టే గుర్తు అనుభవము సాధారణంగా మనుష్యులు బాహ్య దృష్టిని కలిగి ఉంటారు దశర్ముఖులుగా ఉంటారు దశర్ముఖత్వం అంటే ఏమిటి కళ్ళతో ఇంద్రియములతో గ్రహించి దాని ఎదురు మనస్సుతో పట్టుకునే దానిపై శ్రద్ధను కలిగి ఉంటుంటారు అదే బహిర్ముఖత్వము ఇది ఏదేదైతే ఇంద్రియములకు గోచరమవుతూ ఉంటుందో అదంతా అలాగే మనస్సుకి గోచడం అయ్యేది అది కూడా బతి ఆ బాహ్యమునందు తగులు కొనుంటారు బాహ్యమునందు తగులు కొనుటంటే అర్థకామ పరాయణముగా ఉంటారు బాహ్యంలో ఏముంటుందండి భోగాలు ఉంటాయి ఆ భోగాల్ని సంపాదించడానికి సంపద అనేది అవసరం అరువులు ఉంటాయి ఈ దాకా ధర్మము అనేది ఒకటి ఆ ధర్మము అనేది ఈశ్వరుని పద్ధతి మతము ఉంటుంది మతము ధర్మానికి మతం అని అర్థం చేపట్టి తప్ప సందర్భంలో అది కూడా బహిర్ముఖ రూపంగానే ఉంటుంది మన వాళ్ళు ప్రాక్టీస్ చేసే మతము అది అంతర్ముఖుడిగా ఉండదు అది అంతర్ముఖుడు కూడా ఉంటుంది ఇప్పుడు మీకు అబ్రహామిక్ ఫైట్స్ లో గాడింది హేవన్ తప్ప నా లోపల దాడు లేదు డై డోంట్ యాక్సెప్ట్ గాడింది హేవన్ వాళ్ళ లెక్క ఇది అంచేతనే వేదంలో చెప్పిన హెవెన్కిను అబ్రహాన్ సైట్స్ లో చెప్పిన హెవెన్ ప్యారడైజ్ వాటికి సో సంబంధం ఉండదు వేదంలో చెప్పిన హెవెన్ లో గా ఉండడు ఈ డెలివ్ గాడ్స్ ఉంటాడు ఇంద్రావరుణ అర్జుని ఇత్యాదులు ఉంటారు ఎగ్రహాని స్వేష్లో చెప్పే హేమను అది పేరడా అక్కడ గాడ్డు ఉంటాడు అంటే మన పురాణాల్లో చెప్పిన వైకుంఠంలాగా ఉంటుంది ఆ హేమలు కాబట్టి దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి బశుడు ఉంటాడు దేవుడు ఇప్పుడు తుకారాము మోక్షం పోలా పొందాడు అక్కడికి వెళ్ళి పొందాడు సో విశాఖపట్నంలో ఒక ప్రవచనం చెప్పి ఆయన ఉంది రామాయణం ప్రవచనం చేసేవారు చాలా గొప్పగా ప్రవచనం చేసేవారు ఆయన శిష్యుడు ఒక ఆయన నాతో చెప్పాడు ఆయన దహత్యాగం చేశాడు ఆయన శిష్యుడు ఏం చెప్పాడంటే ఆయన విశాఖపట్నంలో సాయంకాలం శిక్షకు ప్రవచనం చెప్పేప్పుడు చెప్పేవారు ఆయన జీవించి ఉన్నప్పుడు మరణించిన తర్వాత కూడా వైకుంఠంలో సరిగ్గా అదే టైంకి ఆయన ఇప్పుడు ప్రవచనం చెప్తూ ఉంటారు అని వారు శిష్యులు గట్టిగా విశ్వసిస్తారు చెప్పారు అతను కూడా అలా విశ్వసించే వాళ్ళలో ఒకడు అంటే నాకు డౌట్ వచ్చింది మరి టైం టైం డిఫరెన్స్ ఉండగా ఇక్కడ సిక్స్ అంటే కొండ కూడా సిక్స్ అయినా ఇది నా సంస్కారం ఉంది నేను అమెరికా వెళ్ళి వచ్చి ఈ టైం డిఫరెన్స్ జీవితం పుష్టి ఉంటాను నేను దాంతో నాకు అలా సో అక్కడ ఉంటుంది అక్కడ అదే అక్కడ ఉంటాడు అక్కడికి వెళ్ళి అదే సన్నిధిలో మనం నివాసం చేస్తాం కాశీర్ వెళ్లి నివాసం ఎందుకు చేస్తారు కాశీ వెళ్లి అక్కడ చిన్న రూమ్ లో ఉంది అద్దెకివ్వడము లేకపోతే కొనుక్కునే దానికి అమ్మడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ పీపుల్ వాళ్ళు వెళ్లి కొనుక్కుని అక్కడ ఉంటారు ఎందుకండి అక్కడ దేవుళ్ళు ఉంటాడు కాశీలో దేవుళ్ళు ఉంటాడు మనం దేవుడు ఉన్న దగ్గరలో మనం ఉంటాం బాబాగారు పుట్టపత్తిలో ఉన్నప్పుడు అందరూ తమ ఇల్లు వాకిళ్ళు అమ్ముకుని వెళ్లి పుట్టపత్తిలో వెళ్లి కొనుక్కుని అక్కడ కదా ఎందుకే మన వాళ్ళు ఉండాలి అంటే వైకుంఠ దృష్టికి అది ప్రతీక వైకుంఠంలో దేవుడు ఉంటాడు అనే భావనకు దాని దాని భూమండలం లేదు దాని ప్రతీక సో మతంలో కూడా మనిషి దశర్ముఖులుగానే ఉంటాడు ఈ బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వం వైపుకు తీసుకుని వెళ్లేది ఈ దహిర్ముఖులుగా ఉన్నంత తన స్వరూపమును మనసు తెలుసుకోలేకపోతాడు ఎంతసేపు ఇంద్రియములు మనస్సు దేవుని చూపిస్తూ ఉంటాయో దానిలో తదులుకొని ఉంటాడు ఆ శ్లోకంలో ఆ దర్శన శ్లోకంలో చెప్పిన అంశం ఏమంటే నీ స్వరూపము ఇంద్రియములు మనస్సులకు గోచరమయ్యేదేది కాదు ఇంద్రియములు మనస్సు సమాహారము కూడా కాదు వాటి మూలముల ఉండే చైతన్యము ఏ స్వరూపము అను భవ అను అంటే పశ్చాత్ పీచే వెనుక అంటే ఇంద్రియము మనస్సు వాటి వెనుక భవా ఉండేటువంటి ఏ చైతన్యము ఎరుకగలదో అది నా ఆ ఎరుకవే నా స్వరూపము నేను అనుభవ స్వరూపుడను ఆ విధంగా ఆ జ్ఞాని తెలుసుకుంటాడు ఇది గడచిన క్లాసులో చెప్పుకున్నాం నేను నేను అనుభవస్వరూ కూడాను ఎప్పుడైతే మీరు అనుభవస్వరూపులు ఉంటారో మీకు కృతము కృత్యము ఉండవు గీతలో మాట ఉన్నది నేహకశ్చ కృతే నా నా కృతే నేహ కష్ట ఇప్పుడు ఈ కర్మ చేసే సందర్భంలో వాతావరణం ఎలా ఉంటుందంటే చేయగలిగిన కర్మ ఇప్పటి వరకు మనం ఆ కర్మల్ని చేసేస్తున్నాము అంటే అది మన పాకెట్లోకి వచ్చేసేటికే ఇంకా చేయాల్సినవి ఇంకా చేయాల్సిన వాటిని అకృతము అంటారు చేసేసిన వాటిని ఏమంటారు ఇంకా చేయాల్సిన వాటిని అకృతం లేదా చేసేసిన వాటిని కృతము ఇంకా చేయాల్సిన వాటిని కృత్యము అని చేయగది ఈ కర్మ చేసేవాళ్ళు అలా ఉంటారు అయితే మనం ఈ కర్మల్ని చేసేసినాము కానీ ఇంకా ఈ కర్మల్ని చేయలేదు వాటిని చేసుకోవాలి అని ఉంటారు ఈ తీర్థయాత్ర వాళ్ళు ఎలా ఉంటారు మేము ఈ తీర్థాలను చూసేసాము ఇంకా ఈ తీర్థాలను చూడడం ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ పుష్కరాలు వచ్చినప్పుడు అక్కడ రాజ కాకినాడ దగ్గర తోటిపల్లి రోజు దగ్గర మొదలుపెట్టి అటు నరసాపురం అంతర్వేది రోజు వరకు ఏడు రోజులో ఎన్నో ఉన్నాయి గోదావరి ఏడు పాయలు అయింది కదండి ఈ ఏడు పాయల ఎందుకు స్నానం చేయాలి అని మొదలుపెట్టి అలా చేసుకుంటూ పోయండి ఆయన పన్నెండు రోజులు పుష్కరాలు ఉంటాయి అంతే కదా పన్నెండు రోజులే కదా పన్నెండు రోజులు అయ్యే లోపల ఆ ఏడు పాయాలలోనూ స్నానాన్ని పూర్తి చేసేందుకు ఒక టార్గెట్ పెట్టి ఆయన కారు ఒకటి ప్రమాణించి ఓ రోజు ఇక్కడ ఓ రోజు అక్కడ అలా చేసుకుంటూ వచ్చారు నన్ను అడిగే నేనేం చేస్తున్నా గోదావరి ఏడు కాడానికి ముందుకు వెళ్ళిపోయింది ఎప్పుడు స్నానం చేస్తారు అని చెప్పాను అంటే గోదావరి ఏడు ఎప్పుడైతుందంటే రాజమండ్రికి పైన అవుతుంది ఆ పైకి ఇంకా వెళ్ళిపోతే పోలవరము దేవీపట్నము అని ఉంది అక్కడికి వెళ్ళిపోతే అక్కడ గోదావరి ఒక్కటే ఉంటుంది ఏడు తర్వాత ఏడవుతుంది ఆ డెల్టాలోకి వచ్చాక ఏడు కాబట్టి ఆ ఒక్కటే ఉన్న గోదావరి దాన్ని అఖండ గోదావరి అని పేరు కూడా నేను అక్కడికి పోయి స్నానం చేశాను అంటే నేను ఏదించాము స్నానం చేసింది అయిపోయింది కదా కాబట్టి ఈ విధంగా ఆయన నాతో ఏమన్నా అంటే నేను చేసేసాను ఇంకా నాలుగు చేయడం తర్వాత అన్నాడు కానీ క్రతము ఆ కృతము అర్థమైంది కదా తీర్థయాత్రలో మనం ఈ తీర్థాలు చూసేసాం నేను ఇంకా చూడలేదు నోములు చేసుకునే ఉంటారు ఈ నోములు చేసేసాము ఇంకా ఈ నోములు చెయ్యలేదు మరియు చేసుకోవాలి వ్రతములు అలాడుతుర్వాత ఇంకా వైదిక కర్మాలైతే జతనలేదు ఈ కర్మలు చేసా ఇంకా ఈ కర్మలు చేయటం తరువాయి అలా ఉంటుంది కృతము కృత్యము లేక కృతము అకృతము ఈ జ్ఞానికి కృతముతో గాని అకృతముతో గాని పని లేదు అంటే అర్థం ఏదో తెలుసిన చేయబడిన కర్మ వల్ల లభించే ఫలం ఏది కలదో దాని ఆయనకి ప్రశ్న లేదు ఇంకా చేయదిన కర్మలు మిగిలి ఉన్నాయి వాటి వల్ల లభించాల్సిన కూడా అలా ఎందుకని అంటే ప్రాప్తము ప్రాపనీయము అనేది ఆయనకు లేవు అటువంటి వాడు జ్ఞాని అంటే నేను ఈ విషయాన్ని ఏకశ్లోకి అనే పుస్తకంలో ప్రార్థనాసక్పతితో పాటు కలిసి ఉంది ఏకశ్లోకి అని దాని వివరణ చేసేప్పుడు ఈ విషయాన్ని కొంత విస్తారంగా నేను ప్రతిపాదన చేసి పెట్టానేమో అని నాకు అనిపించింది నాకు అనిపించిన భావాన్ని మీకు చెప్తున్నా మీరు మనుషులు చూడండి ఏ మనిషనా ఇంట్లో ఇండియన్నో అమెరికన్నో అలాగే తేడాలు ఆ తేడాలు అక్కర్లేదు లేక ఈ కులం వాడు అనే తేడాలు కూడా లేవు లేదా పురుషుడు స్త్రీ అనే భేదం కూడా లేదు అంటే వితౌట్ ఎనీ రెస్పెక్ట్ టు క్యాస్ట్ క్రీడ్ బేస్ రిలీజియన్ అండ్ జెండర్ మనిషి మానవ మాతృ మీరు పరిశీలించినట్లయితే ఏదో ఒక దానికి అన్వేషిస్తూ కనపడతాడు ఏమో ఒకదాన్ని వెతుక్కుంటూ కనపడతాడు ప్రతి వాడు ఉంటాడు రిటైర్ అయిపోయిన కూడా బిజీగా ఉంటాడు ఏదో ఒక అన్వేషణలో ఉంటాడు ఇంకా కర్మే అయ్యే చెప్పలేకర్లేదు కర్మలను చేసి ఫలములను అన్వేషిస్తూ ఉంటాడు ఉపాసకుడు అయితే ఏదో మంత్రోపాసన ఏ ఫలములను వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు లౌకికులైతే ధనమును సంపాదించి ఏదో భోగములను వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు ఏదో ఒక అన్వేషణలు ఉంటారు ఏదో ఒక ఏం చేస్తారో తెలుసుకున్నానంటే రిటైర్ అయిపోయిన తర్వాత హౌస్ ఆన్ వీల్స్ అని ఒకటి ఉంటుంది కొద్ది స్వామి వీరు ఎప్పుడు వాళ్ళకి ఆయన చెప్పే హౌస్ ఆన్ వీల్స్ అని అంటే చక్రములపై ఇల్లు దాని పేరు అది అలా కొనుక్కుంటారు కొనుక్కుని దాంట్లో దాని నిండా పెట్రోల్ పోసుకుని చమక పెట్రోల్ ఆ రెండు అక్కడ నుంచి ప్లేసెస్ అది నడుపుకుంటూ పోతూ ఉంటారు వీళ్ళు ఒక చోట పార్క్ చేసుకుని అక్కడ ఫెసిలిటీస్ ఉన్న స్థానం ఒకటి ఉంటుంది దానికి రోజు కింద అడ్డి కట్టి అక్కడ పార్క్ చేసుకుంటాం ఆ దాంట్లో ఉండటం సమీపంలో ఉన్నటువంటి టౌన్ కు వెళ్లి నెక్స్టాలు అవి పండు తెచ్చుకోవటం దాంట్లో కిచెన్ కూడా ఉంటుంది దాంట్లో వండుకుని అక్కడ భోజనం చేయడం విషయమించటం ఆ చుట్టుపక్కల అన్నీ చూడటం మళ్ళీ అక్కడ నుంచి ఇంకొకటి వెళ్తూ ఉండటం ఇలా చేస్తారు రిటైర్ అయిన తర్వాత ఆరు మాసాలు అని పూజ స్వామీజీ చెప్పిందంటే ఏదో చూడాలి ఏదో చెయ్యాలి మనం చూడదగ్గది మనం పొందదగ్గది మనం చెయ్యదగ్గది అంతా కూడా ఎక్కడ ఉంటుంది బయట అనే బహిర్ముఖ దృష్టిలో ఉంటారు ప్రతి వాళ్ళు అన్నీ చూస్తూనే ఉంటాడు చూస్తే మీరు బిజినెస్ మ్యాన్ చూశారనుకోండి చాలా బిజీగా ఉంటాడు దాని పేరే బిజినెస్ అంటే బిజీగా ఉండడం లక్షణం బిజీ నుంచి వచ్చింది బిజీ నెస్ ఏదో బిజీగా ఉంటాడు ఇంకా కర్మని చూస్తే మరింత బిజీగా ఉంటాడు ఏదో కర్మ చేసే హడాయిందో ఏదో కర్మ చేస్తూ ఉండాలి ఏదో అన్వేషిస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు ఏదో అన్వేషిస్తూ ఉంటారు బయట అన్వేషిస్తూ ఉంటారు ఇది మానవుల యొక్క స్వభావం అక్కడ వేదాంతం ప్రవేశిస్తుంది ప్రవేశించి చూడు మీ అన్వేషణ ఎప్పటికీ పూర్తవదు చచ్చ పూర్తవుతుందేమో అన్వేషణ అవదు మళ్ళీ చర్చిన తర్వాతైనా అన్వేషణ పూర్తయిందేనా అవ్వదు మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ అన్వేషణ కొనసాగుతుంది మరి అన్వేషణ అనేది ఎప్పటికైనా పూర్తి హనుమంతుడికి చేత కనపడుతుందా హనుమంతుడి చేతి సుందరకాండీ సుందరా అనే ఆయన అన్వేషణ పూర్తి సఫలమైనది అన్వేషణ పూర్తి ఇంకా మిగతా డీటెయిల్స్ తర్వాత వస్తాయి తర్వాత రాముడు ఏదో సేటు కట్టాడు యుద్ధం చేశాడు రావణా రెండు సంహరించాడు అవన్నీ తర్వాత వస్తాయి హనుమంతుడికి సంబంధించినంత మటుకే ఆయన అన్వేషణ పూర్తయిపోయింది ఎందుకంటే సీతాదేవిని కనుకొన కనుగొనవలెనూ కనుగొన్నాడు అయితే నాయన కురతార్థులైపోయినాడు ఆ విధంగా సింబాలిక్ గా జీవితంలో ఎప్పటికైనా అన్వేషణ అనేది పూర్తవుతుంది అసలు అంటే చూడండి మీరు బహుర్ముఖులుగా ఉన్నంత వరకు పూర్తవ్వదు పూర్తయ్యే ఛాన్సే లేదు కానీ మీరు మీ అనుభవ స్వరూపముడు తెలుసుకుని ఆత్మనుష్ఠులుగా ఉన్నట్లయితే ఇంకా అన్వేషణ ఏమీ లేదు ప్రాప్తం ప్రాపణీయం రెండు కూడా అయిపోయినాయి ఈ పొందదగ్గరీ లేదు పొందిడు దాని లేదు ఇంకా పొందవలసిన దాని ఆకాంక్ష లేదు There is no expectancy. And I have thought that, I'll say that I'm always concerned. You don't seek anything. You don't seek anything. You don't seek anything. You don't seek anything. People say, I'm not going to be able to do it. I'm not going to be able to do it. థ్యాంక్ లెస్ చైల్డ్ అంటాడు థింగ్లియర్ థ్యాంక్ యూస్ చైల్డ్ అని అంటాడు థింగ్లియర్ పాపం సో ఆ రకంగా వాళ్ళ నుండి మనం ఏదైనా అపేక్షిస్తే అది మన ముఖాన్ని కొట్టినట్టు ఏమీ అపేక్షించకుండా ఉన్నారనుకోండి నేను శాంతంగా ఉంటాను కాబట్టి యజనము అనే వారి నుండి ఏమీ అపేక్షించేది లేదు దేహముల నుండి మనసు ఇంద్రియముల నుండి మనస్సు నుండి ఏది అపేక్షించేది లేదు దేవుడి నుండి ఏది అపేక్షించేది లేదు అది జ్ఞాన యొక్క స్వరూపం ఆయనకి ప్రాప్తము ప్రాపణీయము ఉండదు కృత్యము కృతము ఉండవు వందదగ్గది ఏది ఉండదు ఇందులో చూసినండి ఆయనకు తనయుడు ఒక పూర్ణత్మము అనుభవానికి కాబట్టి పూర్ణత్వం ఏ రూపంలో ఉంటుంది పాజిటివ్ గా చెప్పడం కష్టం దాన్ని నెగిటివ్ గా చెప్పాలి అంటే ఇది మనం పొందాలి అనే పరిస్థితి ఉండమో అసలు ఆలోచన కూడా రాదు అందులో జ్ఞాని ఒక ఫ్రీడంలో ఉంటాడు ఇప్పుడు ఈ జ్ఞాని ఎవరంటారు ఇదే మీరు ఉండొచ్చు ఆ ఫ్రీడంలో మీరు ఉండాలనుకుంటే ఆ ఫ్రీడంలో మీరు ఉండొచ్చు అది చర్చ ప్రసక్తి దీనికి నేను ఒక దృష్టా ఒక చిన్న కథ చెప్తా అంటే ఆ పూర్ణత్మ ఎలా ఉంటుంది అన్నదానికి కథ ఈ కథ చెప్పారు ఈ మధ్యన అమెరికా వెళ్ళినప్పుడు చెప్పాను ఈ కథ వాళ్ళందరూ మహా మురిసిపోయారు ఆ ఆ కథలో ఫోన్ చేసి అవి కథ ద్వారా బాగా చెప్పాయి రెండు నిమిషాల కథ ఉండేది దానికే అంటూ ఆ కథ ఏంటంటే శివుడు వాళ్ళకి ఆకాశంలో వెళ్తున్నారు నీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే కింద సనత్ కుమారుడు ఉన్నాడు ఆయన కుటే పను కూర్చున్న ఏదో ఆయన తన పని తాను చేసుకుంటున్నాడు బొంత కుట్టుకుంటున్నాడు సనత్కుమారుడు జ్ఞాని ఆయన బొంత కప్పుకుంటు బొంత ఒకటి అవసరం కదా దానికి ఏదో చిల్లు ఉంటే ఆ చిల్లుకు టాకీ వేసుకుంటే రాత్రిపూట విశ్రాంతిగా ఆయన పడుకోవచ్చు చలికాలం అందుకోసం కుట్టుకుంటున్నాడు ఆయన ఆ శిల్లుడు పార్వతి వెళ్ళిపోతున్నారు పైన ఆయన ఆయన అదే చూసుకుంటూ వెళ్తుంటే ఆవిడ కిందకి చూస్తూ ఉన్నాడు కింద ఏ ఆవిడ అడిగింది ఈ నిర్జన ప్రదేశంలో చిన్న పాక ఏదో కుటీరం ఏదో ఉంది ఇది ఏమిటి అని అడిగింది అంటే ఆయన అన్నాడు ఇల్లు పద అన్నాడు ఆయన అనేప్పుడు అలా అనేప్పటికీ ఆవిడ ఉత్సాహం భరించగలిగింది తెలియదు అసలు ఆ కుటీరం ఏమిటి దాంట్లో ఎవడో ఎవడో ముసలాయన ఎవడో కలప ఎవరో పెద్ద ఆయన ఎవడో అంటే శివుడు ఇప్పుడు ఈ అవసరమా అని అంటే ఆవిడ ఆగింది అయ్యురాదు అవసరము చెప్పు అంటే ఆయన అన్నాడు చూడు సనత్కుమారుడతనం ఆ పేరెక్కడో విన్నట్టుందే సనత్ కుమారుడు ఏమిటో ప్రత్యేకత ఆయన ఆత్మజ్ఞాన్ ఆయన పూర్ణతత్వము తెలుసున్న ఆత్మజ్ఞాన్ సరిపడింది కదా పద అన్నాడు ఆయన ఓసారి ఆయన్ని అంటే ఆయన అంటాడు ఈ ఆత్మజ్ఞానితో పెట్టుకోకు నువ్వు ఎందుకంటే ఆయన మాయ కదా ఆత్మజ్ఞానం అంటే మాయను జీవించిన వాళ్ళు ఇది ఈ కాంబినేషన్ బాగుండదు అంటే నువ్వు ఆయనతో పెట్టుకోకు మన దాంట్లో మనం పోదంరా అంటే ఆయన నేను ఆయన్ని చూడాల్సిందే ఆత్మజ్ఞానం ఇంకా చేసేది ఏంటి జీవితారు ఆయన చూసి దండం పెడతారు పార్వతీ పరమేశ్వరుడు జగన్ జగత్తు మాతాపితరులు అని దాండం పెడతాడు వైదవ ఆశీర్వదినే అదే ఆయన అంటుంది నీకు ఒక కోరిక నువ్వంటే ఆత్మజ్ఞాని అని చెప్పినాడు నా భర్త శివుడు నాకెంతో సంతోషం అనిపించింది నీకొక వరము ఇస్తున్నాను తీసుకోవద్దు అంటే ఆయన అమ్మా నాకు ఈ వరము అవే అక్కర్లేదు నీ ప్రేమకు నేనంత ఉండను వరం ఏం అక్కర్లేదు అనుకున్నా అంటే ఆవిడ ఉంటుంది అలాగే అదయా నేను జగన్ మాత్రం నీకు వరం ఇస్తానంటే అక్షరం లేదంటే నేను తెలుసు ఎక్కువ ఉన్నావు కాబట్టి కోరుకో అని అంటున్నాడు అంటే పదాలు అంటుంటే ఆవిడ ఆయన మళ్ళీ అంటాడంటే అమ్మా నాకు వరం ఏమీ బుద్ధికి తోచటం లేదు నువ్వు తోచాలి కదా నాకు ఫలానాది కావాలి అని అంటే అదే ఒక మెలిచి అనుభవానికి ఉండాలి అప్పుడు తక్కువ అది కావాలి అని మనం చెప్పవచ్చు అది తోచాలి కదా నాకేం తోచట్లేదమ్మా నాకే వరమో వద్దు అంటాడు అంటే అది కోపం వస్తుంది అదే అలా అంటావు కూడా చెప్తుంటే మర్యాద ఉండక్కర్లేదా వరం తీసుకోవాలా ఏ వరం తీసుకోవాలి కానీ అంటే అయ్యో అలాగే నాని నన్ను క్షమించమ్మా సరే అంటే మరి వరం తప్పనిసరి కనుక ఈ బొంత కుట్టినప్పుడు ఈ సూర్యుడికి ఇచ్చిన సూర్యాకొచ్చి ఇట్లా వరం లేదు అనేప్పటికైపోతుంది అంటే వాడికి అంతకంత వాడు కోరుకోద వరం ఏం దొరకలేదనమాట ఆవిడ హస్తం నన్ను జగన్మాతను వీడు అవమానం చేసినాడు ఏదో వచ్చిగాలో వైద్యుడిగాలో ఏదో వరం అడగాలి ఏం అడకుండా సూడే అటు గుర్చి బయట వచ్చి ఇట్లా అనే పరిహాసం అనుకుంటున్నాడు అనుకున్నది నేను శాపం ఇస్తున్నాను సూడే ఏ వద్దను ఇచ్చేస్తున్నాను శాపము నువ్వు ఒంటివి అయిపోవని క్షిపిస్తున్నాడు సరే వచ్చిన పని ఏంటి పదాన్ని అతను తీసుకుని వెళ్ళిపోతాడు ఇంటి అక్కడ పరిస్థితి చెల్లింది కదా వెళ్ళిపోతాడు ఈయన ఒంటి అయిపోతుంది కాలం గడుస్తూ ఉంటున్నాం ఏడాది మల్లూరు కోసం శివుడు పాలడేడు వెళ్తూ ఉంటాడు ఇప్పుడు ఆ కుటీరము కొంచెం శిథిలమై ఉంటుంది ఆవిడ గుర్తు వస్తుంది కానీ ఇప్పుడు ఉండాల్సిన కుటీరము వంటైపోయి వంతై ఉంటాడు వంతగా ఉండి ఉండాలి లోపల వంత కనపడుతుంది అదే సనత్కుమారుడు నేను ఒకసారి ఆయన్ని చూస్తాను ఎప్పటికైనా బుద్ధి వచ్చిందో అంటున్నాడు అంటే శివుడు అంటాడు నువ్వేదో శాపం వచ్చావో ఆయన నేను శాపం అనుభవిస్తున్నాడు కదా మళ్ళీ ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేయటం అంటే అదేం కుదాల్సింది మళ్ళీ జీవితాను ఏమైనా సమత్ కుమారావు ఆయన బాగానే ఉన్నానంటాడు ఒంట రూపంలో ఉంటాడు అప్పుడు ఆవిడ నేను నేను ఆయన ఒంటటం అని శపించాను నువ్వు ఆ శాపంతో నువ్వు చాలా దుఃఖపడుతూ ఉండుతావు ఈ సంవత్సర కాలము అంటున్నాడు అంటే ఆయన నేనే దుఃఖాన్ని పొందలేదమ్మా పైగా అది వరము నువ్వు శాప అనుకున్నావు కానీ నాకు అది వరమే అయినది ఎందుకంటే ఇప్పుడు ఉపించింది జనాలు చచ్చింది ఇప్పుడు ఆకలి వేస్తే ఆ చుట్టుపక్కల పొగలు ఎలా ఉన్నాయి బుషస్ మొక్కలు ఎవో నుంచి ఆ అగ్రభాగము నుండి ఉండే చిగుళ్లను నాలుగు చిగు చిగుళ్లను పీక్కుని అదిలేస్తే నిండిపోతుంది ఈ వంట ఈ సమస్య అయినా లేకుండగా ఈ బోంట కుట్టుకోవడం ఈ సమస్యలు కూడా లేకుండా నేను హాయిగా ఉన్నాను అని అంటాడు అంటే సరే పోనీ ఆయుడి మీద ఆవిడ పాపం కొంచెం సిగ్గుపడి నీ వంటే కాకుండా మళ్లీ సమస్కుమారులా అయిపోయి ఇట్లాగా నీకు శాపాన్ని ఉపసంహారం చేస్తానంటే అదే అక్కర్లేదమ్మా ఇలాగే ఉన్నాను అనేప్పటికీ ఆవిడప్పుడు సిగ్గుపడి ఆవిడం పెట్టి ఓహో ఆత్మ జ్ఞానం అంటే ఇలా ఉంటాడా అని తన శపాన్ని ఉపసంహరిస్తూ నాకు వెళ్తుంది మళ్ళీ ఆయన శారత్ కుమారుడుగా ఉంటాడు ఇది కథ కాబట్టి ఇక్కడ చెప్పడంత కసేమో అని నాకు అనిపించింది కృతము కృతంతది ఏమి లేదు అది జ్ఞాన యొక్క లక్షణ అయితే ఇప్పుడు జ్ఞానం ఎలా ఒక శిలాప్రతిభ వలె కదలకుండా పొందుచ్చాడా అలా ఏమి ఉండదు మరి ఏం చేస్తాడు చేయాల్సిందేమీ లేదు కదా చేయాల్సిందంతా చేసేసాడు కదా ఆయనకంటూ తన సొంతానికి చేసుకునేది లేదు కదా అని చెప్పి నేను ఒక శిల ఒక ప్రతిభ వలె ఓ మూల అలా కాదు ఆయన ఇంకా కష్టపడి పని చేస్తూనే చాలా మంచి మంచి విషయములను ఆచరిస్తూ శాస్త్రీయమైన విషయములను ఆచరిస్తూ ఉంటాడు ఎందుకో తెలిసిన తాను పొందిన ఆ పూర్ణత్వాన్ని ఇతర జనులు కూడా పొందు పొంది రూపార్థం కావాలి అనే ప్రేమతో అనే లోకానుగ్రహము అంటారు లోకులను జనులను అనుగ్రహించేటువంటి ఆయన చక్కటి శాస్త్రీయమైన ప్రవృత్తిని కలిగి అని చెప్తున్నారు శ్లోకం ఓకే అథవా కృతృహా శాస్త్రీయ మాగేణ భక్హంకా మమక్ష యొక్క మాటది జ్ఞాన అహం నేను అనే అనే భావనలో చెప్తున్నాడు సో పగచ్చు అథవాత్యూకానుగ్రహకాన్యయా శాస్త్రీయమాగేణి రండి చెప్పండి ఒకసారి చూడండి వారికి కారు అడ్డుందా దయచేసి వేడి వెళ్ళి అన్నోనం వెల్కమ్ నేను మీకు సర్వీ చెప్పాలి పర్వాలండి ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ అథవా కానిచో కృతకృత్యోపి అహం నేను కృతకృత్యోపి కృతార్థుడనే అయినప్పటికీ లోకానుగ్రహకామినయా జనులను అనుగ్రహించే కోరికతో శాస్త్రీయేణ శాస్త్రముచే ఉద్దేశించబడిన మార్గేణేవా మార్గముచే మాత్రమే జీవిస్తున్నాను మమ నాకు క్షతి క్షతి నష్టము కాయేమి గలదు ఇప్పుడు జ్ఞానం ఉన్నాడండి అయన భస్మ పెట్టుకుని శివుణ్ణి పూజలు తక్కర్లేదు ఎందుకంటే ఆయనే శివస్వరూపుడు కదా శివోహం శివోహం ఆయన మూడుకి పెట్టుకుని పూజలు తక్కర్లేదు ఆయన మూడికి పెట్టుకుంటాడు ఎందుకంటే ముఖాన్ని మొట్టు పెట్టుకోకండి శాస్త్రం పెట్టింది కదా తమకు పెట్టుకుంటాడు జ్ఞానే ఓన్నమ శివాయ అని అనక్కర్లేదు ఎందుకని శివస్వరూపుడు కదా ఓన్నమ శివాయ అన్నాం శివహం అనుకునేవాడికి ఓ నమ శివాయ అక్కర్లేదుగా కానీ అందరూ ఓన్నమ శివాయ అంటే పాపం వాళ్ళకి ఆ ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అనే ఆయన ఓ నమ శివాయ అంటాడు లోకానుగ్రహము గురువులతో అనుగ్రహించుట అనుగ్రహించుట అనే కోరికతో శాస్త్రీయమైన మార్గ వేదికలతో ఆయన అనుసరిస్తాడు తన కోసం కాదు తన కోసం ఎన్ని అనుసరించట్లేదు మనులకు ఒక ఆదర్శంగా నిలబడి ఒక కొరకు అనుసరిస్తాడు అలా అనుసరిస్తే ఆయన పొందాల్సింది ఏమీ లేదు నష్టం అంటే ఏముండదు కదా నాకు నష్టం ఏముంది నా ప్రవృత్తి వలన పది ఉపకారం కలుగుతుంది నాకంటూ పొందవలసినది ఏమీ లేదు నా నేను చేసిన దానివల్ల ఇంతకు ఉపకారం కలిగితే దీంట్లో నేను నష్టపోయేదేమి ఉండదండి అంటే నేను ఆ విధంగా తప్పనిసరిగా చేస్తాను అని జ్ఞాన యొక్క స్వరూపం జరిగిన జ్ఞానులు కేవలము లోకానుగ్రహం కోసమే జరువులను అనుగ్రహించట కొరకు మాత్రమే ఏమో కొన్ని శాస్త్రీయమైన కర్మలను చేస్తూ ఉంటారు అయితే దీంట్లో చిన్న ఇబ్బందులు అయిపోలేదు లోకలానుగ్రహం కోసం చేస్తున్నాము అని చెప్పి అన్ని రకములైన పనులు చేస్తే అది దానికి నేను వర్క్తింప చేయకూడదు మీరు డొనేషన్స్ ఇంజనీరింగ్ కాలేజీ నడిపిస్తావు మేము లోకాన్ని గ్రహించడం కోసం ఇంజనీరింగ్ కాలేజీ నడిపిస్తున్నాము అనకూడదు ఇంజనీరింగ్ కాలేజీలు చాలా మంది పెట్టారు దీనికోసం స్వామీజీలు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు లేకుండా లోకాను గ్రహం పేరుతోంది అలా కొంతమంది స్వామీజీలు పెట్టి భంగపాటు చేరినారు లోకానుగ్రహం పేరుతో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టక్కర్లేదు లోకానుగ్రహం పేరుతో బస్సులు ఇక్కడ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి ఇక్కడికి బస్సులు ప్రైవేట్ బస్సులు నడపక్కర్లేదు అది నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకానుగ్రహం పేరుతో మీరు ఏదైనా వాళ్ళు వాళ్ళకి పోషిస్తే వాళ్ళని నిష్ణితి మాటలు చెప్పి దానికి అని చెప్పక్కర్లేదు కామ్యకర్మల్ని మోచిస్తున్నాం అది లోకానుగ్రహము కాదు జులను తప్పుదేపట్టిస్తాము కామ్యకర్మల్ని బోషించరాదు శాస్త్రంలో పెద్ద విచారము కలదు కోరికలను కోరుకోండి అని మీరు బోధించక్కర్లేదు వాళ్ళకున్నా ఎప్పటికే అది అక్కర్లేని బోధించడం మీరు కోరికల్ని మించి పెట్టండి అని బోధిస్తాము అది శాస్త్రీయ మార్గం కాబట్టి జ్ఞాని ఎలా ఉన్నా తప్పు ఆయన ఎలా అయినా ఉండొచ్చు అని అలా చెప్పకూడదు శాస్త్రీయమైన మార్గంలో ఉండాల్సి ఉంటుంది కాబట్టి జ్ఞానం తనకొనితో ప్రయోజనమని లేకున్నప్పటికీ జనులను ఉద్ధరించుటై ఏమో కొన్ని మంచి పనులను శాస్త్రము మోచించిన వాటిని చేసినట్లయితే ఆయన కొండీ లేకున్నా నష్టమే ఉన్నది అని చెప్పి ఆయన జ్ఞానం చేస్తాడు అనే అభిప్రాయం ఓకే చాలా సింపుల్ శ్లోకం వెళ్ళాము అథవా లేదా అహం నేను కృతకృత్యోపి కృతార్థుడనే అయినప్పటికీ యో జనులను అనుగ్రహించే కోరికకు శాస్త్రీయన శాస్త్రముకే బోధింపబడిన ప్రవశిస్తున్నాను శ్లోకము athama satya satyogi ananda jnani prakatamnyaya satyam satyamaya asti devai vaasmeena ahimsa satyam moksha tih priti namah आप जो करिए इधर मत लागो आप सामने को देख के చెదురు యోగామనేది దేవనా స్వమి ఉంటారు సత్య సత్యం నితానా నిరునే జపడేని అంటే గ్రామంలో ఉస్తుంది దనుం ఏం కరొటతను నిదాన నదోన అక్కడికి వెళ్ళిపోతాం అంటే నివారక ముఖం అంటే కటరేని నిలిపకంతేదు నిదాన నిదాన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 మహా మహాత్ములు ఎప్పుడు కూడా మహాత్ములు ఎప్పు కూడా మనలో ఉన్నటువంటి మహాత్వాన్ని గడిపించదు మన స్వామి తోటి ఒకరోజు మన మన దగ్గరికి చాలా కాలం నుంచి వచ్చింది మన జయలక్ష్మని అమ్మగారు ఆమె ఒకసారి ఈ స్వచ్ఛంగా అటెండ్ అయ్యి ఇంటికి పోతున్నది ఇక్కడ అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్యాట తర్వాత చీకటి పడ్డ దీని గురించి ఇంత మోటార్ సైకిల్ నుంచి వచ్చి చేరి స్కేతనని పొంద పట్టుకున్నారు పట్టుకున్నామనే వరకు అదే అంటే వాళ్ళు ఈయన స్నానం చేయడం కాదు వాళ్ళ మీద మోసై పడాలి అరే వాళ్ళు వాళ్ళు ఏవలేకపోతున్నా ఈ వెళ్ళిపోయి ఇంత లోపలి లేకుంటే ఆ స్వామిజీ రక్షించాడు ఎవరు ఎంతమందిని స్నానం చేశారు వాడు ఆమెను గొలుసు యావదే మంది చూసి వాళ్ళ మీద అరిపడుతూ అంటే మహాపురుషులు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రకటించరు అమలున్నటువంటి దాన్ని ప్రకటించరు స్వామిజీ సామాన్యుడు కాదు ఆయన అంతర్యాన్ని అన్ని విషయాలన్నీ తెలుసు అచేత స్వామీజీ ముందు మనం మాట్లాడడం చెప్పడం అనేది కుదరవు నా తెలుగు సో ఇంట్ చేస్తాను సనత్ కుమార్ స్టోరీ మంచి నేను అలాగే విన్నానంటే మే దర్శన కిగ మే బా కు ఫో పేతే జ బా బా బ స్వామి కానీ కేవల కమ్మీ ఠికా ఆయా మృపా అభిసాయనా కృపాధాక్స్ తిరిగి సార్ ఆయన బేట క్యా హాలాజీ బుద్ధ కృపా तो कांटा पुदा नहीं खा सकते थे खाली पत्ता ही खाना होता था खास खाना होता अभी बड़ी कृपा है अभी पत्ता नहीं मिले तो कांटा भी ऊंट <laughs> का बड़ा नेक होता है ना तो रहता बस, है बड़ी कृपा है तो फिर देखिये तो ज्ञानी मतलब कैसे बोलते तो बोले ठीक है अभी भी कुछ मान लें देवता आते हैं तो खाली हाथ नहीं चाहते है तो कुछ ना कुछ देकर ही जाना चाहिए तो कभी भी कुछ मांग ले तो उन्होंने बोले, बोले मांगने मांग ले मुझे भीतर ही बनना चाहिए देने वाला कलने ले। वाला का हाथ नीचे तो आप फिर देना ही था आपको अगर कुछ सही तो मांग लो तो फिर बोलते ठीक है मुझे अगर माँ बोला है तो एक बार सही में मुझे आपके माँ बनने का मौका दीजिए तो वही जो है समझ कुमार है समझ जो है ना आप కుమార్ మన కుమార్తారా మార్థ మే బా సో బా సంభానే కహానోలే వర్ణన లేతే कुछ लोग आटा ले लेते हैं और उसको घर में जब लोग रोटी बनाते हो टावल चाहिए गैस चाहिए सब चाहिए तो महात्मा लोग क्या करते हैं आटा को एक ही पार्लर रखते है एक ही पार्लर शिक्षा के लिए जाएंगे उसी में और नहाने के लिए जायेंगे उसी में सटी डी जाएंगे उसी में उसी में लेके सिर्फ पानी भी बढ़ाएंगे सब एक ही बर्तन रखना होता है మహాత్మా ఆ చిన్న దూసరా రోటీ పక్కలా మోటి మేరీ బీ ఆగ జల్ సో పార్వతీ ఆకాశ మార్గ మేరే తుమ్వారు కెసి జీనా జీత శిశు బ తు న్ గెరాజ నీ పొగె నా ఐసా బ డాలి మునో బా దర్శన శా పిచ్చేకీ సఫల మన స్థితి మేము నితంకర్ వ్యవస్థ విచారీనోనా స్థితిలో విచారా జాతీయ ఆఖ ఆ బ ప్రోజెక్ట్ బాగా ప్రోజెక్ట్ మొత్తి మేపు జరుత హిందీ మన మాతృభాష అదే మన రాష్ట్ర భాషా తెలుగు మాతృభాష హిందీ రాష్ట్ర భాష వెరీ నైస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషన్స్ ఆల్సో అవును ఒకసారి అలాంటి అవకాశం లభిస్తేనే మనకి మనసులో ఉండే ఆ టాలెంట్ బయటపడుతుంది వెరీ